్రహ్మస్పత ఆన శ్రుణి సేదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభాచార్య వందే గురుపరంపరా సో మనం పుచ్చబ్రహ్మవాదాన్ని చూస్తూ ఉన్నాము అంటే ఆనందమయ అని ఒక పదం ఉండదు ఈ ఆనందమయము విజ్ఞానమయమునకు ఆంతరము అన్యోంతర ఆత్మ ఆనందమయ దానికి ఆనందమయానికి అవయవ విభాగం కూడా సర్వత్ర అన్ని అన్ని అన్ని పర్యాయాలలో ఉన్నట్టుగా పర్యాయము మొదటి పర్యాయము అన్నమయ రెండవ పర్యాయము ప్రాణమయ అలాగే ఆనందమయ పర్యాయంలో కూడా అవయవ విభాగము మోదో దక్షిణ స్పక్ష ప్రమోదోత్తర స్పక్ష ఇత్యాది గలదు ఇదిగో ఈ ఆనందమయమే బ్రహ్మ అని పూర్వపక్షం అది విస్తారంగా చెప్పి చెప్పి చెప్పి దాన్ని పూర్వపక్షం చేసి పెట్టాం ఇంత విస్తృతమైన పూర్వపక్షం మీకు ఇంకక్కడా కనపడదు అన్ని సూత్రాలనే ఆ విధంగా వ్యాఖ్యానం చేసి అది సిద్ధాంతం అని లోపల దాన్ని పౌరోపక్షం చేసి పెట్టాం అప్పుడు సిద్ధాంతం ఏమిటి అది కాదు బ్రహ్మ ఆనందమయం కొసన ఓ వాక్యం అవుతుంది ఆనందమయానికి కొసన ఉంది అది కూడా ఈ ఆనందమయానికి ఆంతరము అలా చెప్పబడలేదు ఆంతరము అనే ఆ ప్రవాహం ఉందో ఆ ప్రవాహాన్ని విడిచిపెట్టేసి సడన్గా ఇటువంటి త్రోణ పనులు బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని ఓపేశారు అంత వాక్యం ఇంకా ఆ తర్వాత ఏమీ లేదు తదప్యస శ్లోకో భవతి అంటే నెక్స్ట్ దాంట్లో గడిపోతుంది అనువాక విభాగం అది పెద్ద ముఖ్యం కాదు తదప్యోష శ్లోకోవతి అని అనువాకం అయిపోయింది తర్వాత అనువాకం ఆరంభమైంది ఈ అనువాక విభాగం ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అది ఒక డివిజన్ కింద తీసుకోకూడదు అసన్నే వసభవతి అది శ్లోకం అది నాలుగు వాక్యాలు అసన్నేవసవతి అసద్బ్రహ్మేతి వేద చే అస్థి బ్రహ్మేతి చేతో విదుహూ అంతవరకు శ్లోకం ఇటీతో ఇతి అంటే ఇంక శ్లోకం పూర్తయినట్టు సూచన అది శ్లోకం కాబట్టి అది వెళ్ళిపోతుంది తర్వాత ఈ అనువాక వి ఆ పొన్నం విభాగం పది వాక్యాలు పది వాక్యాలు ఒక యూనిట్ అది దాని వ్యవస్థ సో ఆనందో బ్రహ్మే త్రి అవ్యజానాది అది ధృగువల్లిలోది ఇక్కడ ఉన్నది పది వాక్యాలు అయ్యేప్పటికీ తదకేష శ్లోక భవతి సులుష్టపడింది అంతేగాని అక్కడికి ఏదో ఒక ఒక యూనిట్ అయినట్టు కాదు కాబట్టి సడన్లీ చెప్పబెట్టకుండా ఊహించని విధంగా బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అది వాక్యం ప్రయోగింపబడింది అది బ్రహ్మ తెలుసుకోవాలి ఇది ఎలాగుంటుందంటే మనకు అలవాటైన పద్ధతిలో వెళ్తూ ఉంటే సడన్ గా హిడన్ గా ఉంటుంది మీరు దృష్టాంతాలు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే లెఫ్ట్ కి టర్న్ ఉంటుంది కానీ ఆ టర్న్ ఉన్నట్టుగా కనపడదు అక్కడ అన్ని చెట్లు అన్ని కూడా బాగా దక్కంగా ఉన్న చోట ఆ టర్న్ ఉన్నట్టు కనపడదు అంచేత వాడు ఏం చేస్తాడంటే ఆ టర్న్ ముందు హిడెన్ టర్న్ అని బోర్డు సో దట్ ఓకే యూ నౌ నో సమ్ లెఫ్ట్ టర్న్ ఇస్తే ఎందుకంటే ఎవడైనా సడన్గా టీంకి వచ్చే అవకాశం ఉంటుంది అది విన్నట్టు కూడా కనపడదు సో సంథింగ్ లైక్ దాట్ ఈ బ్రహ్మపుచ్చ్యం ప్రతిష్ట అన్నది సడన్గా దాట్ ఈస్ ది బ్రహ్మ అని దీ సిద్ధాంతం దీని మీద ఒక పూర్వపక్షం ఒకటి ఉంది అదేమిటంటే మనం అక్కడ ఉన్నాము కథం సత్ బ్రహ్మ ఆనందమయస్ పుచ్చత్న నిర్దిశ్యే బ్రహ్మపుచ్చం ప్రతిష్టా ఇది అంతవర్గోచ్యే అనుకున్నాను ఆ అంతవర్గో అస్లోకే అననుకృష్య ఆనందమయ బ్రహ్మణ భావాదన గుణదోషావిధానామ్య బ్రహ్మపుం ప్రతిష్ట్రహ్మపుం ప్రతిష్టాత్ర బ్రహ్మణ ఏ స్వ్రధాన ఇప్పుడు ఆనందమయ అసలు బ్రహ్మేది అసలు సిసలు బ్రహ్మేది ఆనందమయమా లేక బ్రహ్మపుచ్చం ప్రతిష్టా చేత చెప్పబడిన బ్రహ్మయా బ్రహ్మపుచ్చం ప్రతిష్టా చేత చెప్పబడిన బ్రహ్మకు ఓ పేరు పెట్టుకున్నాం దాని వ్యవహారం ఈజీ అవుతుంది దానికి పుచ్చబ్రహ్మ అని కాదు ఎందుకంటే బ్రహ్మపుచ్చం అని అన్నారు కదా అసలు బ్రహ్మ ఆనందమయమా పుచ్చబ్రహ్మయా అంటే ఆనందమయం కాదు పుచ్చబ్రహ్మయే అసలు బ్రహ్మ ఏ బ్రహ్మని పుచ్చంగా శృతి చూపించిందో అదే అసలు బ్రహ్మ ఆనందమయం కాదు ఆనందమయం వికారమైనది అది కూడా కోశాల్లో అని సిద్ధాంతం దీనికి ఉపోద్బలకంగా ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే నువ్వు చూడు ఈ బ్రహ్మ విచారమంతా అయిపోయిన తర్వాత బ్రహ్మపుచ్చం ప్రతిష్టాతో అయిపోయింది అక్కడికి ఆ మనువాకం పూర్తయిపోయింది శ్లోకో భవతి అని వచ్చింది ఎప్పుడైనా సరే తదప్యేశ శ్లోకో భవతి వచ్చిందంటే సిద్ధాంతం చెప్పడం అయిపోయింది అన్నమాట సిద్ధాంత నిరూపణ అయిపోయిన తర్వాతనే దాని మహిమని స్థుతిస్తూ మంత్రాన్ని చెప్తారు అన్నమయం అయిన వెంటనే తదప్యోష శ్లోకోవతి అని ఉండదు ఎందుకంటే తాత్పర్యం లేదు అన్నమయాన్ని ఉరికే ఆ మార్గంలో ఒక స్టెప్ కింద చెప్పారు తప్పించి దాన్నే చాలా గొప్పగా చెప్పుకుంటూ చెప్పి సందర్భం కాదు కానీ ఆనందమయ అనువాదం అయిన తర్వాత తదప్యోష శ్లోకోవతి అని కాబట్టి ఈ ఆనందమయ అనువాకంలో ఉంది బ్రహ్మ అది మనం గుర్తుపట్టాలి అని చెప్ప్లోకాన్ని మీరు చూడండి శ్లోకము అంటే మంత్రము అన్నర్థం శ్లోక్యతే ఇది శ్లోక శ్లోక్యతే అస్మిన్ ఇది శ్లోక దీని ఎందు అంటే ఈ వాక్య సముదాయం ఆ పరమేశ్వరుడు కీర్తించబడతాడు కనుక దీనికి శ్లోక అని పేరు ఆ శ్లోకాన్ని చూడండి ఆ శ్లోకంలో ఏం చెప్పారు బ్రహ్మాన్ని స్పష్టంగా పదప్రయోగం చేసి బ్రహ్మని తెలుసుకుంటే గుణం తెలుసుకోకపోతే దోషం అని చెప్పారు సో బ్రహ్మను తెలుసుకోవాలి అస్థి బ్రహ్మేతి చేదనము బ్రహ్మ అస్తిత్వ వేదనము వేదనం అంటే తలపూట అలా అనుకోద్దు తెలుసుకున్న అర్థము యథ జ్ఞానే సో బ్రహ్మవేదనము యొక్క గుణము చెప్పారు ఏమిటి సంతమేనంతతో విధు వీడు ఉన్నవాడవుతాడు అని ఓ గుణాన్ని చెప్పాడు బ్రహ్మ బ్రహ్మ వేదన లేదనుకోండి వాడికి బ్రహ్మ ఉంది అని తెలుసుకోలేకపోతున్నాడు అసన్నే వసభవతి అసద్ బ్రహ్మేతి వేద చేతి అంటే బ్రహ్మ నాస్తి అని వాడు తెలుసుకుంటాడు బ్రహ్మ అసత్ అని తెలుసుకోవడం కాదు బ్రహ్మ సత్ కాదు బ్రహ్మ నాస్తి ఇది వేద ఆ నైతపురుష ప్రసజ్య ప్రతిషేధం అది వెళ్ళి విధు ధాతువుతో అన్వయిస్తుంది సో బ్రహ్మ లేదు అనుకుంటాడు బ్రహ్మ లేదా ఏమీ లేదండి అంటాడు అంటే వాడు తన యొక్క ఉనికినే నిరాకరిస్తున్నాడు అని దోషాన్ని చెప్పారు కాబట్టి ఆ మంత్రం చెప్పింది ఏమిటంటే బ్రహ్మవేదనము యొక్క గుణము బ్రహ్మవేదనాభావము యొక్క దోషము అది ఆయన ఆ పదప్రయోగం అలా ఉంది బ్రహ్మణ ఏవ భావాభావ గుణ దోషాభిధానాత్ బ్రహ్మ యొక్క భావంలో గుణము భావ బ్రహ్మ యొక్క అభావ దోషము చెప్పారు మంత్రంలో ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పిన బ్రహ్మ ఏదా బ్రహ్మ అంటే ఇమీడియట్లీ మంత్రానికి ముందున్న పుచ్చబ్రహ్మను తీసుకుంటే కనెక్షన్ ఈజ్ ఆబ్వియస్ అండ్ స్పాంటైనియస్ మీరు పుచ్చబ్రహ్మాన్ని పక్కన పెట్టేస్తే మీరు ఆనందమయానికి వెళ్ళాలి ఆనందమయాన్ని దీంట్లోకి లాసుకురావాలి ఆనందమయం తనంత తానుగా దీంట్లోకి రాదు ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉన్న ఆనంద దూరంగా ఉంది కదా మరి పక్ష బ్రహ్మతో పోలిస్తే ఆనందమయం దూరంగా ఉంది అటువంటి దూరంగా ఉన్న ఆనందమయం తనంత ఈ మంత్రంలోకి ప్రసరించదు కాబట్టి ఈ మంత్రాన్ని చూసిన వెంటనే ఇదిగో ఆనందమయ బ్రహ్మే ఇక్కడ చెప్పబడింది అని అనిపించదు మీరేం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఉన్న బ్రహ్మ ఆనందమయమేనయా అని దాన్ని పిలక పట్టుకు లాక్కురావాలి అనుకృష్్యా అది వెనకాల ఉన్నదాన్ని లాగాలి మీరు అలా లాగకుండగా చెబితే అననుకృష్య దాన్ని లాక్కుండగా అక్కడ ఉన్న వాక్యముల యొక్క స్వరసమైన న్యాచురల్ అండ్ స్పాంటేనియస్ అన్వయాన్ని కనుక ఆ మంత్రంలో చెప్పిన బ్రహ్మపుచ్చ బ్రహ్మయే అని మనకి స్పష్టమైపోతున్నారు ఎందుకంటే బ్రహ్మపుచ్చం ప్రతిష్ట పుచ్చబ్రహ్మయే ప్రతిష్ట తదపేషశ్లోకౌతి దాని విషయంలో ఈ మంత్రము గలదు తే తస్మిన్ దాని విషయంలో దాని అంటే జస్ట్ వన్ ఇమీడియట్లీ బిఫోర్ ఉన్నటువంటి పుచ్చబ్రహ్మని దాని అని చెప్తున్నట్టే పుచ్చబ్రహ్మ కాదు ఏమీ కాదు అక్కడెక్కడో విదిలిపెట్టేసి వచ్చేసినటువంటి ఆనందమయాన్ని దాని అనే పదం చేత చెప్తున్నట్ట అంటే ఇంకా గతి లేకపోతే అక్కడ ఎక్కడికో వెళ్ళి ఆనందమయాన్ని ప్రత్యబ్దంతో పరామర్శ చేశారు అని అనుకోవచ్చు కానీ అలాంటి అవసరం లేదు ఇమీడియట్లీ బిఫోర్ ఉన్నటువంటి పుచ్చబ్రహ్మకే సశ్శబ్దం చేత పరామర్శ ఆ బ్రహ్మనే ఈ శ్లోకము కీర్తిస్తుంది అని నేను నిర్ధారణ చేస్తున్నాను కాబట్టి ఇది పుచ్చబ్రహ్మయే బ్రహ్మ అసలైన బ్రహ్మ కానీ ఆనందమయము అసలైన బ్రహ్మ కాదు అని ఆ శ్లోకము ఇట్స్ ఎ క్లించింగ్ ఎవిడెన్స్ అని అలా నిరూపించారు అయితే ఒక శంక తర్వాత ఈ ఎవిడెన్స్ ని ఇంకా ఉపోద్బలకంగా చెప్తున్నారు నచ్చ ఆనందమయస్ ఆత్మన భావాభావ శంకాయుక్త ప్రియమోదాది విశేష ఆనందమయస్ సర్వలోక ప్రసిద్ధ చూడండి ప్రకరణము స్థానముని బట్టి చెప్పారు పుచ్చ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట తదపేష శ్లోకో భవతి అసన్యవసతి అస బ్రహ్మేతి సో ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్టలో ఉండే బ్రహ్మే ఈ ఈ తత్తే ఈ బ్రహ్మ అనే స్థాన బలం చేత ఆ పొజిషనింగ్ని బట్టి బ్రహ్మంటే పుచ్చ బ్రహ్మయే బ్రహ్మ చెప్పారు అయితే పొజిషనింగ్ ఒక్కటే కాదు దాని అర్థ పర్యాలోచన కూడా తాత్పర్యాన్ని మీరు పర్యాలోచన చేసినా కూడా ఇచ్చ బ్రహ్మయే బ్రహ్మని మనకి స్పష్టమవుతుంది అని తరువాత చెప్తున్నారు అది దాన్నే ఇంకా చెప్తున్నారు ఇప్పుడు ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే బ్రహ్మని తెలుసుకుంటే వారికి గుణం చెప్పారు తెలియకపోతే దోషం చెప్పారు కాబట్టి బ్రహ్మ విషయంలో తెలియతా తెలియకపోతా అనే రెండు వికల్పాలు ఉన్నాయి ఆనందమయమే బ్రహ్మ అనుకున్న పక్షంలో ఆనందమయాన్ని ఏమని వర్ణించారు మోదము ప్రమోదము ప్రియము అని ఇలా వర్ణించారు సో ఈ ఆ మోద ప్రమోద ప్రియ రూపమైన ఆనందమయమే బ్రహ్మ అన్న పక్షంలో ఈ తెలియట తెలియకపోవుట అనే రెండు పక్షాలు ఆనందమయానికి వర్తి వర్తించాలి కానీ వర్తించాలి ఎందుకంటే ఆనందమయము తెలియకపోవుట అనే ప్రసక్తి లేదు అందరికీ తెలుస్తూ ఉంటుంది ఆనందమయం తెలిసి అందరికీ తెలిసి దాన్ని చూపించి దీన్ని తెలుసుకుంటే గుణము తెలుసుకోకపోతే దోషము అనే కల్పం ఉండదు కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియకపోతే ఒకడు తెలుసుకుని మరొకడు తెలుసుకోకపోతే అప్పుడు ఈ తెలుసుకుంటే ఈ గుణము ఈ తెలుసుకోకపోతే ఈ దోషము కాబట్టి తెలుసుకో అనే ఒక ఉపదేశం ఉంటుంది కానీ అందరికీ ఎప్పుడు అనుభవానికి వస్తూ ఉండి దాన్ని పట్టుకుని ఇదిగో ఈ ఆనందమయే బ్రహ్మమే అని చెప్పి ఈ బ్రహ్మను తెలుసుకుంటే గుణము తెలుసుకోకపోతే దోషము అనే రెండు చెప్పడం అది సుతరాము అసంబద్ధమవుతుంది కనుక ఆనందమయము ఇక్కడ కాదు ఆ శ్లోకంలో తెలియట తెలియకపోట అనే రెండు కల్పాలు చెప్పడాన్ని బట్టి అది పుచ్చబ్రహ్మ అవుతుంది కానీ ఎందుకంటే పుచ్చబ్రహ్మనే ఆత్మరూపంగా ఒకడు తెలుసుకున్నవాడున్నాడు అనేకులు తెలియని వాళ్ళు ఉన్నారు ఈ తెలుసుకున్నవాడిలో మోక్షం గుణం ఉన్నది ఈ తెలియని వాడిలో దోషం ఉన్నది కాబట్టి ఉపదేశం ఉన్నది తెలియని వాళ్ళు తెలుసుకోండి ఈ రకమైన వ్యవస్థ సందర్భం ఆనందమయానికి లేదు ఎందుకంటే ఆనందమేమో అందరికీ తెలుసున్నదే అది వికారం మర్చిపోయేటువంటి ఒక మానసికమైన ఉల్లాసం అది అందరికీ తెలుసున్నది అది కూడా బ్రహ్మ నుంచి వస్తుందన్నమాట సందేహం లేదు కానీ వికారం అంటే ఉపాధి పరిచ్ఛన్నం అయిపోయింది ఇది నేను దృష్టాంతం చెప్తూ ఉంటాను ఇప్పుడు ఒకడు కూర్చుని దుఃఖిస్తున్నాడు అయ్యో నా ప్రారంభం ఇలా ఉంది నాకు జీవితంలో ఏమీ సుఖం లేదు నాకేమో ఏది కలిసిరా లేదు నేను దురదృష్టం ఉంటుంది అలా దుఃఖిస్తారు జనులు అలా అనుకుని దుఃఖిస్తూ ఉంటారు నేను ఎరుగుతాను అందుకోసం చెప్తాను అంటే మీకు తెలియదని కాదు మీకు తెలుస్తుంది అదే అలా దుఃఖిస్తూ ఉంటాను నాకు ఏది కలిసి రాలేదు నేను ఇలా అయిపోయాను నన్ను అలా అయిపోయాను నాకు ఎలా నాకు చెప్పిన మాట వింటలేదు అని అలా దుఃఖింది అంటారు ఉంటారు అలాగే ఉంటారు అలాగే ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి నిజంగా సో అలా దుఃఖిస్తూ ఉంటారు స్తూ ఉంటే అప్పుడు నేనేం చేస్తానంటే వాళ్ళు నా దగ్గర మంచి కాఫీ ఉందనుకోండి అతనికి కాఫీ టేస్ట్ అతనికి కాఫీ ప్రీతం ప్రియుడు అని తెలిసిందనుకోండి తక్కువ మనం చిన్న కప్పులో పోసో కప్పు కాఫీ ఇస్తాం నేను మీ సంగతి చూస్తాను మీతో మాట్లాడతాను మీకు కాఫీ కాదండి అని ఇచ్చే అది సిట్ చేసినప్పుడు అతను ముఖంలో చూస్తాను ఆనందంగా మనిషి అలా ఉంటాడు మనిషి అలాగే ఉంటాడు ఇంకా ఇంకో దృష్టి అందని చెప్పాను మీకు ఇంతకుండా నేను భిక్షకు వెళ్ళాను అమ్మగారు చూడండి మా అమ్మాయి జీవితం ఎలా అయిపోయిందో డైవర్స్ అయిపోయింది జీవితం ఎంత లేకుండా అని పాపం దుఃఖిస్తున్నారు దుఃఖిస్తుంటే పర్వాలేదు అండి అంత మాత్రాన డైవర్స్ అయినంత మాత్రాన జీవితం అంతమైపోయినట్టేం కాదు పరమేశ్వరుని యొక్క సంకల్పన ఎలా ఉందో ఇంకో మార్గం మనకి ఓపెన్ అవుతుంది కొంచెం ఓపెన్ పట్టాలి అని చెప్పుకో కానీ ఆవిడ వింటలేదు మనమాట ఎందుకంటే ఆవిడ దుఃఖం యొక్క భావంలో ఉన్నారు కనుక అప్పుడు నేను అన్నాను అవును నాకు నేను మర్చిపోయిన మిమ్మల్ని అడగడం మీ అబ్బాయి ఏం చేయాలి ఎక్కడ ఉన్నాడని అడిగాను అడిగితే వెంటనే మా అబ్బాయి జార్జియా ఎక్కడ ఉన్నాడండి హీఈస్ బీయింగ్ ఎక్స్ట్రీమ్ వెల్ మీకు నమస్కారం అని చెప్పమన్నాడు కూడాను స్వామికి మీ ఆశీస్సులు వాడు ఏమి ఉండాలి మంచిగా చదువుకుంటున్నాడు పీహిచ్ చేసినాడు అమ్మా నేను ఆశీర్వదిస్తున్నాను అతనికి ఏమీ పర్వాలేదు ఆమె కళ నువ్వు ఈ నాకు కాఫీ ఇచ్చి మళ్ళీ అమ్మాయి గుర్తుకొచ్చేది నువ్వు మళ్ళీ అంటే ఆ సుఖ దుఃఖములో ఎంత స్లిప్ ఫ్లాప్ అని యుంక్ అండ్ బికమ్ శాడ్ థాట్ బ్రీట్స్ సౌడ అంటే ఏమిటి ఈ నేను దుఃఖంలో మునిగిపోయి ఉన్నాననుకున్నప్పుడు కూడా ఆనందం యొక్క ఒక ఝలక్ కానీ జనుల్లో ఎలా అంటారు ఝలక్ని ఒక మెరుపు ఇంకో పదం కూడా దొరికింది నాకు కొడ ఆ పొడసూ పొడసూపుతుంది ఆ ఆనందము యొక్క ఒక పొడ ఒక మెరుపు మనస్సులో వస్తుంది అదే ప్రియము మోదము ప్రమోదము ఈ మెరుపులకే అది ఆ మెరుపుల్లో ఉండే వెరైటీని బట్టి రకరకాలుగా ఉంటుంది మెరుపు ఒకటి వచ్చిపోతుంది మళ్ళీ దుఃఖంలో కూడిపోతాడు ఒకటి వచ్చి కొంతసేపు ఆ పూట అంతా ఉంటుందండి ఆ రోజు ఉంటుంది మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది దుఃఖం ఎలాగో వచ్చేస్తుంది ఆ మోదము ప్రమోదము అలా ఉంటుంది ఇది ఇది అనుభవంలో లేనివాడు ఎవటండి దీనికి వేదాంతి కానక్కర్లా సకల మానవులకి ఇది అనుభవంలో ఉంది మానవులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా అనుభవంలో కాబట్టి ఇదే బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ తెలియకపోవడం అనే వికల్పమే లేకుండా పోతుంది కానీ ఆ మంత్రంలో తెలియకపోవడం అనే వికల్పాన్ని చెప్తున్నారు కాబట్టి ఆనందమయం బ్రహ్మ కాదు పుచ్చ బ్రహ్మే బ్రహ్మ శంకరుల యొక్క వాదం ముందు ప్రపంచం కూడా తలవద్దాల్సిందే కాబట్టి చాలా నచ్చంగా ఉంటుంది అయితే పుక్షబ్రహ్మని బ్రహ్మ అని చెప్పేస్తే కానీ కొన్ని శంకలు ఉంటాయి అవి అలా అవుతుందండి పుక్షబ్రహ్మ బ్రహ్మ ఇక్కడ మరి ఈ ఇబ్బంది ఉంది కదా అని అంటే అసలు ముందు చెప్పిన విషయం కన్విన్సింగ్గా బాగుంది కానీ ఏవో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి నీకెందుకు ఆ ఇబ్బందులు నేను ఇప్పుడు పిల్ల నచ్చిందా లేదా ఆ పిల్ల నచ్చిందనుకోండి కానీ మరి చదువు విషయంలో కొంచెం దాని విషయం నేను మీద మాట్లాడితే అసలు ముందు పిల్ల నచ్చింది కదా ఇంకా పిల్ల నచ్చినట్లయితే మిగతా చిన్న చిన్న లూజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చేసుకోవచ్చు కొంచెం కట్నం పెంచితే అవన్నీ సెపరేట్ అయిపోతారు మాములుగా లోకల్లో ఒకసారి పిల్ల నచ్చిన తర్వాత ఇంకా సంబంధం వెనక్కి వెళ్ళిపోతుంది బట్ నాకు పిల్ల నచ్చలేదు అంటే ఇంక మనం జయించే ఆశీర్వదించి పొందేదాం ఎందుకంటే ఇంకా ఫోర్స్ చేయకపోతున్నాం పిల్ల నచ్చింది అన్నాడంటే అంతే పడిపోయాడు అనమాట ఇంకేం లేదు వీ కెన్ బ్రిగ్ హిల్ టు లైఫ్ అన్నింటికి మందు ఒకటి ఉంది కట్నం కొంచెం అంటాం మేమల్లా చాలా మ్యారేజ్లు సెటిల్ చేసి నా అనుభవంతో నేను చెప్తాను పిల్ల నచ్చింది అనుకోండి కానీ చదువు సంఖ్య లేదు మరీ పల్లెటూరిగా ఉంది అని అన్నాడు ఒకట మాతాడు ఓడి వెదివాడ మరీ పల్లెటూరుగా ఉంటే నీ చెప్పు చేతల్లో ఉంటుందమ్మా మరీ చదువుకున్న పిల్లలైతే నువ్వు హ్యాండిల్ చేయలేవు నీ క్వాలిఫికేషన్ వచ్చేసరి అంత క్వాలిఫికేషన్ ఇది బీఎస్సీ బిఏ క్వాలిఫికేషనే కాదు అసలు అది అది ఆ పాటే బాగుండదే నీ క్వాలిఫికేషన్ పెద్ద గొప్ప క్వాలిఫికేషన్ కాదే అది కాబట్టి నీకు ఈ అమ్మాయి పర్ఫెక్ట్ హై స్కూల్ కూడా వెళ్ళలేదు నీకు చెప్పు చేతుల్లో ఉంటుంది తర్వాత తర్వాత నేను ఆయనతో మాట్లాడి నీకు నీకు ఒక పదివేలు ఎక్కువ ఇచ్చిస్తా లేకపోతే మీరు వాళ్ళు ఆ ఆ పదివేల దగ్గర తేడాలో ఉన్నారు కదా నేను అది సెటరైట్ చేపిస్తాను అనేప్పటికీ సరేనండి అని ముందుకెళ్తున్నాను సో బ్రహ్మ పుక్ష బ్రహ్మయే బ్రహ్మలాగా అనిపిస్తుంది బాగుంది మీరు చెప్పింది కానీ మరి ఆ ఇబ్బంది ఒకటి ఉంది దాని సంగతి నీకు చెప్తాను నీకు ఎందుకు అసలు నువ్వు దానికి వచ్చావు కదా పుక్షబ్రహ్మవాదంలోకి వచ్చావు కాబట్టి ఇబ్బందులన్నీ మనం సెటరేట్ చేసుకోవచ్చు అది ప్రసంగం కథం వాడు అడిగి పద్ధతాల్లో ఉంది కథం పునః అంటే అర్థం అది మరి దీని మాట ఏమిటండి వాడు ఒక ఆదుర్ధతోడు అడుగుతున్నాడు ఒప్పుకున్నాడు అన్నిటికీను కథం స్వప్రధానం సద్ బ్రహ్మా అవునా పైవాక్యం మీకు అర్థమైందా ఆనందమయస్య ఆత్మన భావాభావ ఆశంక నయుక్త బ్రహ్మ ఆనందమయ ఆత్మే అన్నట్లయితే దానికి భావాభావములు అనే ఆశంక ఇంకేమిటి ఉండకపోతే అది యుక్తం కాదు ఎందుకంటే ప్రియమోదాది విశేషస్య ఆనందమయస్య సర్వలోక ప్రసిద్ధత్వాత ప్రియము మోదము ప్రమోదము అనేటువంటి ఆనందమయ వికారములు ఏవైతే ఉన్నాయో ఇది సకల ప్రాణులయంలో అనుభవంలో ఉన్నది కనుక కాబట్టి అది సెటిల్ అయిపోయింది అయితే శంక ఏమిటంటే బ్రహ్మ స్వప్రధానము మీరు అంటున్నారు పుచ్చబ్రహ్మ బ్రహ్మ అంటే పుచ్చబ్రహ్మ పుచ్చబ్రహ్మ స్వప్రధానము అంటే పుచ్చబ్రహ్మ వాక్యంలో ఉండే బ్రహ్మే అసలైన బ్రహ్మ అని అర్థం అని అన్నట్లయితే మరి అది పుచ్చ అని వాడి సమస్యది ఇంత బ్రహ్మని తీసుకొచ్చి నువ్వు తోకం చేసి పెడితే అది ఎలాగండది నిజమే అనుకోండి బానే ఉంది మీరు చెప్పింది కానీ ఆ బ్రహ్మని తోక ఎలాగా అని శంక పుచ్చత్వ్యతే బ్రహ్మపుచ్చం ప్రతి నైష దోష పైగా బ్రహ్మని పుచ్చనే కాకుండా దేనికి పుచ్చం ఏది బ్రహ్మ కాదో ఆ ఆనందమయానికి ఇది పుచ్చం ఆనందమయానికి తోక చేసి పెట్టావు ఎలా ఉందంటే ఈశ్వరుణ్ణి జీవుడికి తోక ఉండే అనే ఆశ అంట కానీ వారి వెర్రివాడాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే జీవుడు తోకే ఈశ్వరుడు నువ్వు సరిగ్గా అర్థం నువ్వు సెంటిమెంట్ పెట్టుకున్న కలిసి సమస్య అవుతుంది కదా అది నువ్వు జీవుడివి ఈశ్వరుడు అక్కడెక్కడో ఉన్నాడు ఆయన నాకు ఆ వరాలు కురిపించేవాడు తప్ప నాకు తోకెలా అవుతాడని నువ్వు సెంటిమెంట్ పెట్టుకోవడానికి చేత సెంటిమెంటల్ హెట్ అంటారు సెంటిమెంటాలిటీ ఇది ఆశున్ని ఇదంతా సెంటిమెంట్ దాంట్లో ఏమో స్థానం ఏమి సెంటిమెంట్ కొంతవరకు ఉపయోగపడుతుంది ఒక్కపిసారి ఉపయోగపడుతుంది స్వామీజీ మనం సేవ చేయాలి అని ఒక కప్పు కాఫీ ఇవ్వడం వరకు సెంటిమెంట్ ఉపయోగపడుతుంది ఇంకా ఆ తర్వాత కంటిన్యూ చేస్తే ఇబ్బంది అయిపోతుంది ఆ సెంటిమెంట్ కాబట్టి దేవుడు గురికే వాటవరకు దేవుడి దగ్గర కూడా సెంటిమెంట్ బాగా ఉపయోగపడుతుంది టు బిగిన్ విత్ కానీ సెంటిమెంట్నే అల్టిమేట్ చేసేస్తాము ఒక ఆయన అన్నాడు ఈ సెంటిమెంటల్ పీపుల్ ఎలా ఉంటారు వాళ్ళని నేను చూస్తూ ఉంటారు అంటే చూస్తూ ఉంటానండి మనుషుల్ని కాదు పుస్తకాల్లో చూస్తూ ఉంటాం వాడు అన్నాడు నాకు అద్వైత బ్రహ్మొద్దు నేను బృందావనంలో కుక్కనై కూర్చినా పర్వాలేదు అన్నాడు మరి ఓసారి బృందావనం వెళ్ళి ఆ కుక్కలను చూసిరా ఇంతే సెంటిమెంట్ కబుర్లు చెప్పడం కాదు ఎప్పుడైనా చూసావా బృందావనం బృందావనం చూసామను చూసే తెలుస్తుంది నీకు అక్కడ వెళ్ళి దండం పెట్టుకొచ్చేయడానికి కుదురుతుంది కానీ అక్కడే కూర్చోవడానికి కుదరదు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంతే బృందావనం బృందావనం ఇక్కడ కూర్చున్నట్టుగా ఉండదు అక్కడికి వెళ్తే యమునా నది కృష్ణుడు యమునా నదిలో స్నానం చేయడం కాదు కదా కాళ్ళు కూడా కడుక్కోవడానికి వీల్లేదు ఇట్ ఈజ్ యమునా అంటే ఎలా ఉంటుందంటే అది మురికి కోపం కింద ఉంటుంది ఇక్కడ కూర్చుని కాబట్టి ఈ సెంటిమెంట్ కబుర్లు వద్దు అని చెప్ప అని చెప్పాల్సి నువ్వు తెలుసుకుంటే నీ తోకే బ్రహ్మ నువ్వు తెలుసుకుంటే తోక అంటే నిజంగా తోక మనిషికి తోక లేదు కదా మరి నీ కోతులుగుంది తోక తోకంటే తోకని కాదు దాని దాని ఆ ఉపమానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి పుచ్చవత్ పుచ్చం ప్రతిష్టాపరాయణం ఏకనీయడం అని అర్థం పుచ్చం అంటే కాదు ఇప్పుడు ఏమిటో వీడు అస్తమానం నీకు అంటారు అంటే తోకయ్యాడనా పుచ్చవత్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో పాటు వస్తున్నాడు అనేదో అలా అర్థం సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలి పుచ్చవత్పుచ్చం తోకలాటి తోక అంటే కానీ నిజమైన తోక జూలు అది ఉంది అలాగా హనుమంతుడు కూడా అలా తోక కాదు పుచ్చవత్ పుచ్చం సర్వత్రా ఇలాగే తెలుసుకోవాలి అంతేకాని లిటరల్గా తీసుకోకూడదు దట్ ఈస్ ది ఐడియా స్పిరిట్ తీసుకోవాలి కానీ లిటరల్గా తీసుకోకూడదు పుచ్చం ప్రతిష్ట అన్నారు కానీ తోక అని తీసుకోకూడదు అని స్పిరిట్ తీసుకోవాలి ముందు అర్థం కరెక్ట్గా చెప్పుకోవాలి పుచ్చం అంటే తోక అని చెప్పుకొని తోక అంటే ఏమిటి ఇక్కడ తోక అంటే ఇది తోక కాదు కదా తోకలాటిది తోకలాటిదాన్ని తోక అన్నారు ఎందువల్ల ఇది ఎలా ఉందంటే ముఖం చంద్ర అంటే ఉపమానంకరమైంది ముఖం చంద్ర అంటాడు మరింత గడుసు కవి ముఖం చంద్ర అంటాడు సో ప్రియుడే ప్రియా చంద్రుడు ఎంత బాగున్నాడో చూడు అంటున్నాడు అంటే వీడంటాడు ఎందుకు దిక్కుమాలిన చంద్రుడు మత్స కూడా ఉంది పైగా వాటిలోను నీ ముఖ చంద్రుడు నా ఎదుట నుండా వేరే చంద్రుడు నాకేలా అంటే సో అది ఉప రూపకాలం కాదు ముఖం చంద్ర ముఖమే చంద్రుడు అంటాడు ముఖమే చంద్రుడు అంటే వీడికి ఏం బొరువుందా లేదా అక్కడుండే చంద్రుడు ఈ ముఖంలో అవుతుందని అలాంటి ప్రశ్న వేసేటంటే వాడికి అసలు సాహిత్యం ఎంత విధో తెలియదని అసలు అలాంటి ప్రశ్న ఉండదు అక్కడ ఎలా ఉంటుందంటే చంద్రుడు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాడో ప్రియురాలు ముఖము అంత ఆహ్లాదకరంగా ఉన్నది అని అక్కడ కవి యొక్క ముఖం చంద్రైవ చంద్ర నత సాక్షాత్ చంద్ర చంద్రైవ చంద్ర సాక్షాత్ చంద్రుడికి అంచేతనే కవిత్వం వేరు మ్యాథమెటిక్స్ వేరు మేథమెటిక్స్లో ఇలాంటి అలంకారాలు అవి పనికిరావు కవిత్వంలో అన్నీ సాగుతాయి సో కాబట్టి ఇక్కడ పుచ్చ పుచ్చం వంటి పుచ్చము అంటే అర్థమే అని ముందు పుచ్చేసేద్దానికి అర్థం తెలుసుకోవాలి తెలుసుకునే ఇది రూపకము అని గ్రహించాలి పుచ్చమేవో పుచ్చమ్ అని అప్పుడు దాని నుంచి వచ్చే అర్థాన్ని స్పిరిట్ వస్తుంది అప్పుడు పైకి ఎక్కడ ఎలా అన్నప్పుడు ఆహ్లాదము అనే స్పిరిట్ పైకి వచ్చిందో అదేవిధంగా ఇక్కడ పుచ్చము అన్న దానికి అర్థం ఏంటి ప్రతిష్ట అంటే దేని మీద నిలబడి ఉంటారో అది ఇప్పుడు దీని మీద మీరు ఎవరినైనా ఈ పక్షుల యొక్క ధర్మాన్ని తెలిసిన సైంటిస్ట్ని మీరు అడగండి నేను మాట్లాడి చెప్తున్నా మీకు అది కొమ్మ మీద కూర్చుంటుంది మన కంటికి కనపడుతూ కొమ్మ మీద కూర్చున్నట్టు కనపడుతుంది పక్షి కానీ కొమ్మ మీద కూర్చోదు దాని తోక మీద అది కూర్చుంటుంది దానికి ఆశ్రయము దాని తోక తోకను ఆశ్రయంగా చేసుకుంటుంది అంటే కొమ్మ విరిగిపోయినా అది పడిపోతుంది పక్షి కొమ్మ మీద కూర్చుందనుకోండి చిన్న కొమ్మ మీద ఆ కొమ్మ ఎండిపోయి పుట్టుక్కుమంది అనుకోండి కొమ్మ కింద పడిపోతుంది గ్రావిటేషన్కి పక్షి కింద పడతాం పక్షి కింద పడతాం అంటే ఎగిరేస్తుందని మీరు అంటారు ఎగరడానికి ముందు ఒక సెకండ్ కింద పడకుండా ఉండే అప్పుడు ఎగుతుంది అలా ఉంటుంది అది అలా ఉన్నప్పుడు అది దేని మీద కూర్చుంది తన తోక మీద తాను కూర్చుంది తన ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి ముఖ్యంగా ప్రతిష్టారూపంగా అంటే నిలకడ రూపంగా అది తోక ఎందు అభివ్యక్తమవుతుంది కాబట్టి దాని తోకలో ఉండే ప్రాణశక్తి దానికి ఆశ్రయం కానీ కొమ్మ ఆశ్రయం కానీ అనిచేతనే కొమ్మ విరిగిపోతుంటే తక్కువ మన ఎగిరక్కపోతుంది ఎందుకంటే దాని ప్రాణశక్తి దానికి ఆశ్రయం ఆ ప్రాణశక్తికి మూలము ఆ ప్రాణశక్తికి ఆశ్రయము తోక కాబట్టి ఆ విధంగా దాని స్పిరిట్ తీసుకుని పుచ్చము అంటే ప్రతిష్ట నెల ఆశ్రయము అని అర్థం ఇప్పుడు జీవుడు జీవుడుగా నిలబడి ఉన్నాడు అంటే వాడి దాని ప్రతిష్ట ఏమిటి ఇప్పుడు ధనవంతుడు ఉంటాడు ధనవంతుని యొక్క ప్రతిష్ట ఏమిటి ధనం అది వాడి సో ఒక నేను సరిగ్గా పేరు గుర్తుందో లేదైనా సోఫియా లోర్ ఎన్న ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఆత్మహత్య ఎందుకంటే ఆవిడ సౌందర్యమునకు వయస్సు వచ్చినప్పుడు ఒకప్పుడు చాలా అందంగా ఉండేది ఆవిడ ప్రపంచ సుందరి ఆ వయస్సు కారణంగా ఆ సౌందర్యం అంతా కూడా వికారంగా తయారైంది అలా అయిపోతుంది ఏ ముఖం సుందరం అనిపించిందో అదే ముఖం వికారంగా తయారవుతుంది మరి వయస్సు అలాంటిది శరీరం అది శాశ్వతం కాదని మరి మహాత్ములు అందు చెప్తారు లేకపోతే ఈ సౌందర్యం అలాగే ఉండిపోతే జగత్తు ఇచ్చేన ఎందుకు చెప్పుండేవారు అలా చెప్పు ఇవ్వరు కాదు కాబట్టి ఆమె ఆ వికార రూపాన్ని చూసుకుంటూ రోజు అర్థంలో చూసుకున్నప్పుడు అలా వికారం కలిగి ఆత్మహత్య చేసుకున్నారు అంటే అర్థం ఏంటి ఆవిడ తెలుసో తెలు తెలివి కానీ తెలియని అజ్ఞానం చేత సౌందర్యము నా ప్రతిష్ట అనుకుంది ఈ జో కూడా అలాగా భడకా ఇస్తారు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అమెరికా ఆ హాలీవుడ్లో ఈ మిథ్యా కల్చర్ చాలా ఉంటుంది వీళ్ళు ఆరు మాసాల సంవత్సరం నీ అంత సుందర ఎవరు లేదని ఒక టీవీ కాలు పెట్టి వీటిని చేసి తర్వాత ధొడేళ్ళ మీద కింద పారేస్తారు ఆవిడ నల్లా కింద పారేశారు వీళ్ళు మీడియా వాళ్ళు చేస్తారు ఇదంతా మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఫోర్స్ ఇస్తారు ఏమి ఉండదు అక్కడ మహాకూటమి మహాకూటమి మహామహామహా అంటాడు అసలు మహా నేను మాట చెప్పాను తెలుసో తెలియకో నేను ఓ ప్రొడిక్షన్ ఇచ్చాను నేను ఏమని ఇచ్చానంటే ఏదో ఈ మహాకూటమి అంటుంటే గ్రాండ్ అలయన్స్ అన్న మాట గుర్తొస్తోందండి నాకు ఈ గ్రా ట్రాన్స్లేషన్స్ గ్రాండ్ అలయన్స్ అప్పట్లో స్వతంత్ర పార్టీ ఓల్డ్ కాంగ్రెస్ తర్వాత చరణ్ సింగ్ గారి లోక్ దళ పార్టీ ఇలాంటి నామరూపాలు లేని పార్టీ మరొకటి ఉంది అక్కడెక్కడో ఉందో ఇంకొకటి ఈ నాలుగు కలిపి ఇది జనసంఘ జనసంఘ ఈ నాలుగు కలిపి గ్రాండ్ అలయన్స్ అని పెట్టారు అది అలయన్స్ అది గ్రాండో కాదో మరో అలయన్స్ అది ఏమైందంటే అసలు ఎక్కడా ఏమీ లేదంటే ఓల్డ్ కాంగ్రెస్కి ఒక్కటే సీట్ వచ్చింది ఈ గ్రాండ్ అలయన్స్లో ఉన్న ఓల్డ్ అలయన్స్కి ఎస్పీ సింగ్ దేవని ఆ శ్రీకాకుళం మీద ఉన్నాడు ఆయన సీట్ ఒక్కటే వచ్చింది ఓల్డ్ ఓల్డ్ కాంగ్రెస్ జనసంఘకి నాలుగో ఐదో ఇక్కడ అక్కడ వచ్చి వీళ్ళందరికీ కలిపి ఇందిరాగాంధీ గారికి వచ్చిన సీట్లో సెకండ్ థర్డ్ ప్లేస్ నెంబర్ కూడా లేదు వెళ్ళి ఈ మహాకూటం ఏంటి ఏమిటో అలా ఈ సౌండ్స్ లగ్గరండి ఆ పదం నాకు నచ్చలేదు కానీ అదే ఆ పదం బాగులేదు అది వీళ్ళు ఆ పేరు పెట్టుకోకుండా మరేదైనా పేరు పెట్టుకుంటే బాగుందో అని నేను అన్నాను ఒకసారి అదొక అబ్జెక్షన్ బికాజ్ ఇట్ గ్రీన్స్ రాంగ్ కర్లేషన్ రెండో అబ్జెక్షన్ ఏమిటంటే కూట శబ్దానికి సంస్ వేదాంతంలో మాయా అర్థం కూట శబ్దం అలాంటిది దృష్టాంతం కూట సాక్ష్యము కూట సాక్ష్యం అంటే అర్థం ఏంటి దొంగ సాక్ష్యం అని అర్థం ఆ కోట శబ్దంలో మతలబ్బు శబ్దం అది అది పెట్టుకున్నారు వీళ్ళు దానికి తగ్గట్టుగా వాడు దానికి తగ్గట్టుగా శబ్దానికి ప్రతినిధిగా వాడు ఎవడో ఉన్నాడు కూడా దాంట్లో ఇది ఏమీ మంగళకరంగా లేదు పెద్ద పొలిటికల్ వెళ్ళాలి అయిపోయిన తర్వాత హామ్లెస్ కాదు ఇప్పుడు లేదు కోటలు కోట అయిపోయింది అది కథం అయిపోయింది అధ్యత లేరు ఎలక్షన్ ముందల్లో ఉంది కది ఉండగానే వెళ్ళిపోయింది రిజల్ట్స్ ఎలక్షన్ అవగానే వెళ్ళిపోయిందంటే అది అదే అంటే రిజల్ట్స్ రావడానికి ముందే వెళ్ళిపోయిందంటే అసలు నేను మాట చెప్పాలనుకుంటా తెలంగాణ వీళ్ళు వాళ్ళు లేని ఇచ్చాడు అస్థి తెలంగాణ తెలంగాణ అస్థి ఎవడో ఇవ్వడోండి ఇది ఎక్కడ ప్రారంభం అండి ఇది మనం చక్కగా అందరం కలిసి దాని యొక్క అభివృద్ధి కూడా చేసుకోవచ్చు మనం నేను నాకు తెలంగాణ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు అన్నం పెట్టి నన్ను పోషించింది తెలంగాణ కాబట్టి నేను ఏదైనా సేవ చేస్తే తెలంగాణకే చేస్తా ఆయన తెలంగాణక దీనికోసం ఊరికే అల్లరి చేయాల్సిన అవసరం లేదు దట్ ఈస్ హో ఐ ఫీల్ అయిపోతుంది కాబట్టి అస్థి అనే నా నా దృఢ విశ్వాసం అస్థి వాడేవాడవి కూడా ఏంటండి సోనియా గాంధీ గారు ఇవ్వడం ఏంటండి ఆవిడకి ఏం తెలుస్తుంది పాపం ఇక్కడ ఏదో ఉందని భా భారతదేశంలో భాగం అనుకుంటుంది కానీ వీళ్ళు వెళ్ళి చెప్తే ఊహోలాగా అయితే ఏం చేద్దామంటారని మళ్ళీ వెళ్ళేసారి ఆడుగుతుంది ఏం చేస్తుంది ఐడియా ఉండదు అసలు జనరల్గా నాకు తెలుసు అనివే సో కాబట్టి లిటరల్గా తీసుకోకూడదు చవత్పుచ్చం ప్రతిష్ట ప్రతిష్ట అన్నది చాలా గొప్ప పదం వేదాంతులకి చాలా ముఖ్యమైన పదం ఇప్పుడు మనందరికీ ప్రతిష్ట ఏమిటి ధనవంతుడు తనకు ప్రతిష్ట ధనం అనుకుంటున్నాడు అలా అనిపిస్తుంది కానీ సరికాదు అధికారం గలవాడికి తనకు ప్రతిష్ట అధికారం అని అనిపిస్తుంది అధికారం లేకపోతే నా ప్రతిష్ట నా ఈ తెలుగు ఇంగ్లీష్లో నా కాలి ఉన్నటువంటి నేల భూమి లేకుండా అయిపోయింది నా కాలి నేల లేకుండా అయిపోయింది అంటే ఏమైపోతుందన్నమాట వాడు ఎప్పటికో పడిపోతాడు దాన్ని ప్రతిష్ట సో అటువంటి ప్రతిష్ట అధికారంలో ఉన్న అధికారం మీద అధిప్రతిష్ట అని అనుకుంటాను అనుకుని పవర్ పోతే వాడు ఏమనుకుంటాడు నా కాళ్ళ కింద నేల లేకుండా వాడికి పవర్ ఉండాలి కానీ వాడు తెలుసుకోలేకపోతున్నాడు ధనము ప్రతిష్ట కాదు జ్ఞానం చేత అలా అనిపిస్తుంది పవర్ అధికారం ప్రతిష్ట కాదు రూపము ప్రతిష్ట అసలే కాదు తర్వాత రూపం ఉంటే ఈ మానవులు ఏం చేస్తారంటే ఒక రాంగ్గా ఆ అమ్మాయిని రాంగ్గా ఒక పీఠం మీద కూర్చోబెడతారు ఎటువంటి పీఠం మీద కూర్చోబెడతారంటే వీళ్ళే మళ్ళీ లాగేస్తారు అంచేది వీళ్ళు పీఠం మీద కూర్చోబెట్టేప్పుడు ఆ అమ్మాయి ఏమనాలి మీ వేషాలన్నీ నాకు తెలుసు పొండవతరగా చెప్పాలి చెప్తే ఆవిడ క్షేమంగా ఉంటుంది లేదంటే వీళ్ళు అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళే కింద పడేస్తారు ఎందుకంటే లోకము అజ్ఞానంతో నడుస్తూ ఉంటుంది అనివే ఇవేమీ ప్రతిష్టలు కావండి ధనము రూపము విద్య కూడా ప్రతిష్ట కాదు ఎందుకో తెలిసిన వీడి వయస్సు వచ్చాక మరిచిపోతుంది అంతా మరిచిపోతుంది వన్నం ఒక్కటి వల్లించిన వేదం వల్ల ఒక్కటి రాదు ఒక ఆయన పనస్ చెప్తున్నారు పనస్ నేను వింటున్నాను అలా నా ముఖంలో కవళిక మారింది ఎందుకు మారింది నేనేం కావాలని మార్చలేదు దాని మారింది మరికే ఆయన వెంటనే ఏమంటే తప్పు చెప్పానన్నారు అంటే ఏదో పదం మిస్ అయినట్టున్నారని నేను అన్నా పుస్తకం తీసుకొస్తే పదం మిస్ అయింది అప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో అయ్యో స్వామిజీ నాకేమో మర్చిపోయాను నేను ఈ మధ్యని ఎంత వల్లించినా గుర్తు ఉండట్లేదండి అప్పటికే అరవై ఏళ్ళు వచ్చేసేవి మర్చిపోతున్నాను అని పాపం బాధపడ్డాడు నేనన్నాను బాధపడగా మహానుభావ ఇది నువ్వు వల్లించావు కాబట్టి మర్చిపోతావు పలక మీద రా ఇప్పుడు బోర్డు పెడతారు రాసి బోర్డు పెడతారు అది ఫే ఫేడ్ అయిపోతూ ఉంటుంది అంతకంతకు అంతకంటే ఫేడ్ అయిపోతుంది ఫేడ్ అయిపోయి కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు శిలాఫలకాలు తీస్తారు వెయ్యి ఏళ్ళ క్రితం శిలాఫలకం ఉంటాడు దాన్ని చదువు అంటే అది ఇవి కనపడదు అప్పుడు దాన్ని సిద్ధి చేసి దానికి ఏదో ఆకుపసరలు ఇవేవి రాసి ఏదో చదివే ప్రయత్నం చేస్తాడు చేయడైపోతుంది అలాగే బుద్ధి మీద ముద్రించాం ఊరికే వల్లించి వల్లించి వల్లించి బుద్ధి మీద ముద్రపడేట్లా చేసాం ఆ ముద్ర ఏమవుతుంది పోతుంది దాని గురించి బాధపడకూడదు ఆత్మస్వరూపము వీటికన్నిటికీ అసంగంగా ఉంటుంది అది మీ అది ఎక్కడికి పోదు నువ్వు చింతించాల్సింది ఏం లేదు అని నేను ఓదార్చా అంటే విద్యావంతుడు ఎవరు ఉంటాడంటే విద్య తన ప్రతిష్ట అనుకుంటాడు అనుకుంటే దుఃఖిస్తాడు ధనం తన ప్రతిష్ట దుఃఖిస్తాడు రూపం తన ప్రతిష్ట దుఃఖిస్తాడు తన ప్రతిష్ట ఆ బ్రహ్మ అనుకున్నవాడికి దుఃఖం అనేది ఉండదు అంత అర్థం ఉంది బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే దానికి అంతేగాని తోక అంది కాబట్టి జీవుడికి తోక దేవుడు అన్నారు కాబట్టి ఆ దేవుణ్ణి తీసేసినట్టు తక్కువ మాట అన్నట్టు అయ్యింది అని అలాగే కాదు సెంటిమెంట్ సెంటిమెంట్ ఇలాగే ఉందండి ఇలాంటి సెంటిమెంట్ స్థలం ఇంకోటి ఉంది కప్యాసం మీకు చాండోజ్యంలో వస్తుంది కోతితో పోల్చారు లేకండి దేవుని పుతిని కోతితో పోల్చారు ఆ బాగోలేదు అని సెంటిమెంట్ దేవుడు పద్మంలో ఉన్నాడు కానీ దేవుడు ఇప్పుడు దేవుడు ముఖం ఉందనుకోండి పద్మమువలే వికసించినది అనాలి కానీ చేతలా ఇంత విశాలమైన ముఖం చేతతో పోలుస్తారా అని అంటే వాడి భయం వాడి బాధ ఏమిటంటే సెంటిమెంట్ అనమాట లేదా లగ్ అంటారు ప్రతిష్ట అంటే పరాయణం అంటే వాడి యొక్క అంతిమ గమ్యము అని అర్థం పరాయణం మనిషి ధనం నుంచి పుట్టినవాడు ధనంలో విలీనం అవుతుంది పదవి నుంచి పుట్టినవాడు పదవిలో విలీనం అవుతాడు కానీ మనిషి ధనం నుంచి పుట్టడు పదవి నుంచి పుట్టడు తన స్వరూపం ఉన్నది ఆత్మ అక్కడి నుంచి బహిరంగ ప్రకటమవుతాడు మళ్ళీ అందులో విలీనం అవుతాడు అది పరాయణము ఏకనీయడం ఏక నీయడం ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏక ముఖ్యమైన ఆశ్రయము నీడా అంటే గూడు మనిషికి ముఖ్యమైన గూడు ఏది మీరు ఆలోచించండి గూడంటే ఇల్లు మకాన్ చేసే ఇల్లు అనుకుంటాడు లేకపోతే ఖర్చుకున్న గృహం ఏదైతే ఉందో అది గూడు అనుకుంటాడు అది గూడు కాదు ఒక ఆయన అడిగారు మీరు ఏ ఇంట్లో ఉంటారు మీరు మీరు మీ అడ్రస్ ఏమిటి అని అడిగారు ఈ దేహమే నా అడ్రస్ అని చెప్పారు ఆయన అలా కాదండి అక్కడ డెకన్ కార్నర్ దగ్గర అక్కడ ఆ డెకన్ కార్నర్ అడ్రస్ ఈ దేహం యొక్క అడ్రస్ నా అడ్రస్ కాదు ఎందుకంటే నేను ఈ దేహం ఎక్కడికి వెళ్ళినా ఏ కాలము నుండి అయినా నా అడ్రస్ ఈ దేహమే అని చెప్పారు అంటే దేహంతో వివేకము అంత పకద్బుంది అయిన వివేకం సో ఓ మహాత్ములు ఈ మధ్యనే ఆయన స్వర్గస్థులైనప్పుడు ఆయన రాసిన లెటర్ తీసి చూస్తే ఈ ఇంటిని నేను ఇంతవరకు ఆశ్రయించి ఉన్నాను ఇంట్లో మకా ఉన్నాను ఇప్పుడు ఈ ఇల్లు నేను విధులుపెట్టి అవతలకి పోతున్నాను ఇంకా దీంట్లో నేను మకా ఉండటం లేదు కాబట్టి నేను విధులు పెట్టేసిన ఇంటికి అలంకారాలు ఇవి మీరేం చేయొద్దు దీన్ని తీసుకువెళ్ళి పంచభూతాల్లో కల్పేసేయండి అనేది రాశారా అంటే ఏమిటి దేహంలో నేనున్నాను అని ఒక అభిప్రాయం అలాంటి వివేకం చాలా మంచిది అప్పుడు ఇంట్లో ఉన్నాను ఆ ఇంట్లో ఉన్నాను వెళ్ళింట్లో ఉన్నాను వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనే ఈ భ్రమలు ఉండవు దేహం ఇల్లులో ఉన్నాను ఇది గీడు కానీ వాస్తవంలో దేహము కూడా ప్రాణము కూడా మీరు దేహంలో ఉన్నారా లేక ప్రాణశక్తి ఎందు నిలిచి ఉన్నారా ప్రాణశక్తిలో నిలిచి ఉన్నారు స్థూలంగా చూస్తే దేహంలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మీరు ప్రాణంలో నిలిచి ఉన్నారు మనస్సులో నిలిచి ఉన్నారు విజ్ఞానంలో నిలిచి ఉన్నారు ఆనందమయ కోశంలో నిలిచి ఉన్నారు అది కూడా కాదు ఆనందమయ కోశాన్ని నిలబెడుతూ ఉన్నటువంటి అసద్రూపమైన బ్రహ్మ నీ గూడు అది ఒక్కటే గూడు ఇవన్నీ గూళ్ళు కావు గూడులాగా అనిపిస్తాయి అదే గూడు ఏక ఈ తత్వాలు చెప్పిన ఇలాంటి పదాలు వాడతారు ఈ గూడు ఉండి గూడు కాదురా పోయి గూడు అంటే ఏదో పాటల్లో వాడతారు అసలైన గూడు ఉందిరా ఆ గూడు తెలుసుకోరా అంటే ఏదో పాడతారు ఆ పదం అది ఏక అది ఆ ప్రతిష్టాపదానికి అర్థం కాబట్టి ఇప్పుడు చెప్పండి బ్రహ్మ ఉచమన్నలో అభ్యంతరం లేదు తోకంటే వెనక్కాలు వచ్చాయనే అర్థం కాదు ఇక్కడ తోకంటే ఏమిటి ప్రతిష్టాపరాయణం ఏకనీయడం అదే ఆ తోకకి అర్థం కాబట్టి నీ సెంటిమెంట్కి ఏమీ అభ్యంతరం లేదు ఇంకా లౌకికస్యానందజాతస్ బ్రహ్మానంద వివక్ష్యతే మరి ఆనందమయానికి చోకన్నారు దాని మాట ఏమిటి చూడు ఆనందమయము అన్నది బ్రహ్మకాతు అది లౌకిక ఆనందమే అందువల్ల ప్రియ ప్రియం మోద ప్రమోద అనే వికారాలన్నీ దానికి వచ్చాయి కదా అది లౌకిక ఆనందమే తర్వాత మయట్ అంటే వికారార్థం కూడా పైగా కాబట్టి ఆనంద వికారము అంటే లౌకిక ఆనందము లౌకికానందం అంటే ఈ లోకంలో ఉండే జనులందరూ అప్పుడప్పుడు బంధుతో ఉండే ఆనందం కాబట్టి మనకు అప్పుడప్పుడు వస్తూ ఉండే ఆనందం ఏదైతే కలదో దీనికి మూలము ఆశ్రయము ప్రతిష్ట ఉంది అని మనం అనుకుంటాం వివేకానంద మాట మానవుని చరిత్ర అంతా మీరు చదివినట్లయితే ఒక సంగతి అర్థమవుతుంది అదేమిటంటే మానవుడు ఎప్పుడూ సత్యాన్ని నేర్చుకోలేకపోయాడు ఏవితా సత్యము ఆనందం అనేది బయట ఉండదు అది మీ స్వరూపంలోనే ఉంటుంది ఇది మానవుడు నేర్చుకోలేక అంటే ఇది సత్యం మనం కూడా వేదాంతం చదువుతూనే ఉంటాం కానీ ఆనందం బయట ఉందని భ్రమపడుతూ ఉంటాం బయట అంటే ఎలా ఉంది డబ్బు రూపంలో ఉంది డబ్బు వెనకాల భోగాల రూపంలో ఉంది పద వెనకాల ఉంటాం ఈ మానవీయ సంబంధాలు రిలేషన్స్లో ఉంది కాబట్టి వాళ్ళ వెనకాల పరుగులు తీస్తూ ఉంటాం పరుగులు తీసినప్పుడు దేని వెనక పరుగు తీసినా మనకి తల బొప్పి పెడుతూ అయినా కూడా మళ్ళీ కింద పడిపోతూ ఉండడం వరద బొక్కలా పడుతూ ఉండడం నేర్చుకుండడం దులుపుకుంటూ ఉండడం మళ్ళీ పరిగెత్తా ఉండడం ఏముంది కాబట్టి మనిషి నేర్చుకోని ఒక దివ్య సూత్రం ఏంటంటే నేర్చుకోకుండా ఉండిపోయాడంటే ఎన్ని తరాలైనా నేర్చుకోవటం లేదు అదేమిటంటే ఆనందం నీ స్వరూపంలో ఉంది తప్ప బయట లేదు అండ్ కాఫీ తాగినప్పుడు వచ్చిన ఆనందం కాఫీలో ఉందా లేదా లేదు కాఫీ తాగినప్పుడు వచ్చిన ఆనందము ఆత్మస్వరూపంలో ఉంది టిఫిన్ తిన్నప్పుడు ఆనందం కూడా ఆత్మస్వరూపంలోనే ఉంది ప్రియురాలని కలిసినప్పుడు లేకపోతే ప్రియుడైన వ్యక్తిని కలిసినప్పుడు ప్రేమించిన వ్యక్తిని కలిసినప్పుడు వచ్చే ఆనందం కూడా ఆత్మస్వరూపంలోనే ఉంది ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే అప్పుడు ఈ లౌకికానందాలకి ప్రియమోద ప్రమోద రూపమైన లౌకికానందాలకి ఆశ్రయం ఏది అంటే ఆత్మ బ్రహ్మ అని స్పష్టంగా తెలుసుకుంది అది చెప్పాలి మనిషికి అది వాడికి తెలీదు అందుకోసం లౌకికానందము అనకంతటి మూలమైన బ్రహ్మానందమే ఆనందము అది బ్రహ్మ అని చెప్పడం ముందు పుక్ష శబ్దానికి తాత్పర్యము అది పుచ్చు శబ్దానికి అర్థం అంతే కాని పుచ్చ అంటే తోక తోక అంటే అవయవము అని వల్ల తీసుకెళ్ళద్దు తోక కాదు ఇక్కడ తోక అంటే ప్రతిష్ట అని అర్థం అవయవం అర్థం కాదు ఇప్పుడు ముఖం చంద్ర అన్నారు ముఖము చంద్రుడు అంటే చంద్రుడిలో ఏ ధర్మానికి ముఖానికి సంబంధమో అది తీసుకోవాలి ముఖ చంద్రుడు ఆహ్లాదకరుడు ముఖము క్రీడాలి ముఖము ఆహ్లాదకరము అని తీసుకోవాలి అంటే కానీ చంద్రుడు సిద్ధిరేకులా ఉన్నాడు కాబట్టి క్రీడలు ముఖం సిద్ధిరేకులా ఉంటుందని తీసుకుంటే బాగుండదు కూడా వినడానికి చెప్పడానికి కూడా బాగుండదు అలా తీసుకోకూడదు కాబట్టి పుచ్చం అంటే తోక అవయవము అలా జీవుడికి ఈశ్వరుడు అవయవమా అని అలా మొదలెట్టకూడదు పుచ్చమంటే ప్రతిష్ట ఆశ్చయము ఆ ధర్మం తీసుకో పుచ్చం మీదనే పక్షి నిలబడి ఉంటుంది ఆకాశంలో వెళ్ళేప్పుడు కూడా పుచ్చం యొక్క ప్రభావంతో నిలబడి ఉంటుంది అదేవిధంగా జీవుడు మనుగడను సాగిస్తున్నాడు అంటే ఆ పరబ్రహ్మ ఆత్మరూపంగా ఇక్కడ ఉండబట్టే వీడు నిలిచి ఉన్నాడు పరబ్రహ్మయే ఆశ్రయము అని వీడు గుర్తించాలి అది గుర్తించే వీడికి జీవితంలో విశ్రాంతి దొరకదు ఎందుకని వీడు ఏమనుకుంటున్నాడంటే జగత్తులో ఉన్నవన్నీ తనకు ఆశ్రయం అనుకుని వాటి వెనకాల దిగుతున్నాడు విశ్రాంతి దొరకదు పర నా హృదయంలో ఉన్న ఆత్మయే నాకు ఆశ్చర్యమో ఎప్పుడైతే తెలుసుకున్నదో అప్పుడు జీవన్ ముక్తి